మంచి శంకర్లు ఏమంటారు చూసిద్దాము బృహత్సామ తాం ప్రధానమస్మి అంటే నేను బృహత్ సామును అంటే ప్రధానమైన సాము నేనే గాయత్రీ అని మంత్రం అది శ్లోక పదం దానికి అర్థం గాయత్ర్యాది ఛంద్రో విశిష్టానం ధ్యే గాయత్రి రిక్ అహమస్మి ఇ ఆయన గాయత్రి మంత్రం అని కూడా అనలేదు ఆయన తత్సలుతుర్వరణ్యం అని కూడా అనలేదు శంకర్లు ఎంతవరకు చెప్పాడో అంతవరకే ఆగిపోయాడు నేను కొంచెం ముందుకు తీసుకెళ్లి తత్సలుతుర్వరేణ్యం అన్నాను ఆయన ఏమంటున్నారంటే అనేక ఛందస్తులు ఉంటాయి గాయత్రి బృహతి పంక్తి అనుష్ ఇత్యాది ఛందస్తులు ఉంటాయి ఈ ఛందస్సులలో ఉంటాయి మంత్రాలన్నీ కూడా అటువంటి మంత్రాలలో గాయత్రి ఛందస్సులో ఉండే రుక్కు రుక్ అంటే మంత్రం అది ఎక్కడైనా మీకు కనపడితే అది నేనే ఇందాక గాయత్రీ మంత్రంలో ఉన్నది గుర్తురాలేదన్నా అది ఇప్పుడు గుర్తుకొచ్చింది ఖయానశ్చిత్ర ఆభువ దు సదా సఖ ృ మంచి మంత్రం ఈ గాయత్రి ఛందస్సులో ఉన్నాయి ఎనిమిది ఎనిమిది జరిగింది ఇలాంటి ఇలాంటి మంత్రాలు ఉంటాయి చాలా అందమైన విలువైన మంత్రాలు అలాగంటే మంత్రం ఎక్కడ కనపడ్డా విభూతి మంత్రాలన్నీ కూడా ఈశ్వరస్వరూపమే కానీ అది విభూతి అంతటా ఉంది గాలి హ్యాన్ ఉన్న చోట గాలి ఎలా ఉంటుంది కొంచెం బాగా బలంగా ఉంటుంది అది విభూతంగా అలాగే మంత్రాలన్నీ దేవుడే కానీ గాయత్రి మంత్రం కనుక గాయత్రి ఛందస్తు కనపడితే దిస్ ఈజ్ విభూతి మాసానాం మార్గశీర్ శోహము శంకరులు ఇంకేంటి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు మీరే అంటే పుష్పములకు నిలయము అంటే తీగలు చెట్లు పొదలు మొక్కలు అన్నీ కూడా పుష్పాలతో నిండి ఉండేటువంటి ఋతువు అదే ఋతువో తెలిసినా వసంత ఋతువు ఆయుర్వేదంలో మందు ఒకటి ఆయుర్వేదంలో ఇప్పటికే ఉంటుంది ఆయుర్వేదం కేటలాగా తీసుకుంటే మొట్టమొదటి అదే ఉంటుంది ఫస్ట్ మందు దాని పేరేమిటి వసంత కుసుమాకరము తొలము వెయ్యి రూపాయలు ఉండేది పూర్వం మా చిన్నప్పుడు ఒక తొలం మందు మా చిన్నప్పుడు వెయ్యి రూపాయలు అంటే చాలా ఎక్కువ ఉంది రోజుల్లో ఒక తొలం తొలం అంటే ఇంటికి వస్తున్నావు ముద్ద లేదు ఎందుకంటే ఆ ముందు ఎలా వసంత ఋతువు చైత్రమాసం ప్రార్థి నాడు మొదలు పెడతాడు ఐదు ఆ మందు తయారు చేయడం ఆయన ఆయన కొడుకులు ఆయన శిష్యులు వీళ్ళందరూ కూడా రోడ్దంపడబడి పొలాలు గట్లు పొలం గట్లు అన్నీ తిరిగితో ఎక్కడ పువ్వు కనపడితే అది కోసుకుని బొట్టలో వేసుకుంటారు పువ్వు ఏ పువ్వు కనపడితే అది ప్రాపర్టీలో రాని వరక ఎక్కడ ఏ పువ్వు అయినా పర్లేదు అది గులాబీయే కన పిచ్చి పువ్వులు కూడా ఏ పువ్వులుంటే వైల్డ్ ఫ్లవర్స్ కనపడిన పువ్వుల్లో బొట్టలో వేసుకుంటారు ఈ పువ్వుల్ని ఇన్ని పువ్వులు పోగేసుకుంటారు ఒక్కొక్క రోజుకి ఇన్ని పువ్వులు అది తీసుకొచ్చి దంచుతాడు దంచి రసం పిండుతాడు ఆ రసాన్ని అంతకుముందు హెర్బల్ పౌడర్ తోటి ముద్దతో చేసి పెట్టుకుంటాడు ఈ ముద్దని ఆ రసంలో నానబెడతాడు ఆ రసంలో పెడతాడు ఆ రోజైపోతుంది ఉన్నాడు పొద్దున్న మళ్ళీ ఇన్ని పువ్వులు తీసుకొచ్చి దంచి ఈ నిన్నటి రసం తీసేసి ఈ ముద్దని తీసుకెళ్ళి ఆ రసంలో పెడతాడు ఈ రకంగా అరవై రోజులు చేస్తాడు చేసేపడికి ఆ ముద్ద మొత్తం ప్రపంచంలో మొన్న ఆ సీజన్లో ఎన్ని పువ్వులైతే ఆ రీజియన్లో పూస్తాయో ఆ పువ్వుల సారమంతా కూడా ఆ ముద్దలోకి ఉంటుంది నువ్వు అక్కడ అబ్జర్బై ఉంటుంది అది తొలం వేరుకరం వసంత కుసుమాకరము అది జనరల్ హెల్త్ టానిక్ జనరల్ హెల్త్ మంచిది అని అప్పట్లో కొనుక్కుని డబ్బుని వాళ్ళు కొనుక్కుని వేసుకునేవాళ్ళు ఇప్పుడు కొంచెం పాపులర్ తగ్గినట్టుంది బాట ఈ రోజుల్లో ఈ విటమింటానిక్స్ అని వస్తాయి విటమింటానిక్ అంటే పచ్చదార పాకం అంత తీయగా ఉంటుంది దాంట్లో పచ్చదార కొంత ఎస్టెన్సు కొంచెం సుగంధ ద్రవ్యాలు కొంత వనీలాగో నేరు అట్రాక్ట్ అవి తర్వాత కొద్దిగా బి కాంప్లెక్సు బి వన్ ఓ గ్రాము బి వన్ ఓ గ్రాము బి టూ ఒక గ్రాము బి సిక్స్ ఓ మైక్రోగ్రాము బి ట్వెల్వ్ ఓకేసారు ఓ చెడ్జాడు ఏ విటమిన్ అంత డి విటమిన్ డి కాదు ఏదో మొత్తానికి ప్రోడీన్ వాటెవర్ ఇలాంటి కొంత ఫోలిక్ యాసిడ్ ఇలాంటివి ఇవన్నీ వేసి ఈ పాకంలో పంచదారు పాకంలో దానికి కొద్దిగా ఆల్కహాల్ కూడా ఎంత చేసి దాన్ని బాగా కలిపేసి సీసాలు పెట్టించేస్తాడు అది జనరి ఠాగిక్ దాని వసంత కుసుమాయకరం స్థానంలో వచ్చింది వసంత కుసుమాయకరం గొప్పగా అంటారు ఎందుకు చెప్పాడు నీ కథం కాను ఆ వసంత ఋతువు ఈశ్వరుని యొక్క విద్యుత్ కారణం ఏమిటంటే పుష్పములన్నీ కూడా అప్పుడే పోస్తాయి నంబర్ వన్ అనేక కారణాలు రెండు వసంత ఋతువులో వేడి ఇంకా పూర్తిగా మొదలవ్వదు చలి ఉండదు ఇప్పుడు మనకు ఏమైందంటే కొంచెం సీజన్స్ కొంత గడబడయ్యాయి వసంత ఋతువు అంటే మార్చి నెలాఖరికో ఏప్రిల్కో వస్తుంది ఒకప్పుడు అసలైన వేసవి కాలం అంటే మేనే ఇప్పుడు మార్చిలోనే ప్రారంభమైపోతుంది వేసవి కాలం దాంతో మీకు వసంత ఋతువు వచ్చేప్పటికీ ఈ నవరాత్రులు వచ్చేప్పటికీ భరించలేనంత వేరే అప్పుడే ఉంటుంది ఇది ఎక్కడ విభూతిలో బాబు అన్నట్టుగా కాబట్టి కొంచెం అక్కడ గడబిడైంది ఋతువు ఒకప్పుడైతే మేదర్ హాట్ మార్కో వెరీ మోడరేట్ టెంపరేచర్ ఆ కారణంగా తనకు మహిమ ఉన్నది అది విభూతి తర్వాత మొక్కలన్నీ కూడా శిజుడించేసి పువ్వులతోటి నిండిపోతాయి వర్షం లేకపోయినా కూడా కాబట్టి విభూతి తర్వాత వసంత కుసుమాట రసం తయారు చేసుకునేటువంటి మాసములు రెండు కాబట్టి విభూతి హెల్త్కి ఇన్ని కారణాల చేత ఆ విభూతి నేనే శంకరుడు అహం ఋతూనా కుమా కహ వసంత ఋతువులలో వసంత వసంత ఋతువుకి మధుస్య మాధవశ్చ వాసంతికా ఋతువు మధుమాసము మాధవ మాసము పేరు క్షేత్ర వైశాఖ మాసాలకి మధుమాసము మాధవ మాసము పేరు ఆ ఋతువు మాసాలకి ఆ వసంత ఋతువు అవుతుంది ఒక మంత్రం ఉంది అలాగా మధుశ్చ వాసంతికా ఋతువు శుక్రశ్చుచి గ్రీష్మా ఋతు శుక్రమాసము శుచిమాసము గ్రీష్మతు మంచి తర్వాత శ్లోక ద్యోతం చలయతమస్ తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వతామహం విభూతిని మనం దర్శించాలి ఇది విభూతి అని దర్శించాలి దేవుడు అన్నం పెట్టుకోవాలి అంటే మీరు పాటించక్కర్లా విభూతిని ఇప్పుడు తూ నా కుసుమాగ్రహాన్ని అడగదాన్ని వసంత కుసుమాగ్రత సంపత్తులాలకు కొనుకొచ్చి రోజు ఉంటుంది అనమానని కాదు అది అర్థం అలా అక్కర్లా ఒకవేళ అలా చెప్పాడండి శ్రీకృష్ణుడు ఋధునాథ కుసుమాక రహ అన్నాడు వసంత కుసుమాగ రహం కొనుక్కుని వచ్చి చెందాము అని మీరు గొడవ పెడితే పక్కనే సమస్యలో పడతారు మీరు వెనుకనే చలయత వస్మి అంటున్నాడు ద్యూతం చలయతం అస్మి ఎంతో కొంత మోసం ఉండాలి చలము అంటే మోసం కపటము మోసము అది ఉండాలి దాంతో ఇతరుల యొక్క సొమ్ముని మీరు లాగేసుకుంటూ ఉండాలి దానికి చలము అని పేరు ఆ చలమును చేయువాడు చలయన్ చలయంత చలయంత ప్రవచనం చలయతాం చలమును చేయువారిలో జూదము నేనే అంటే జోదమాడువాడను నేనే అర్థం ఎంతో మోసం ఉండాలి ఏమిటి మోసం అంటే టీకాకారులు దేని మీద మంచి విచారం చేసే అన్నారంటే ధర్మ వడ్డీ తీసుకుంటే అది మోసం కిందకి రాదు ఓపెన్ గా తీసుకున్నా ఓపెన్ గా చెప్పి కాగితం రాయించుకుని ఓపెన్ పబ్లిక్గా తీసుకున్నా ధర్మ దాటి తీసుకుంటే మోసమే నువ్వు ధర్మ ధర్మశాస్త్రం ధర్మ అంటే ఎంతో దృష్టి అండి వందకి నెలకి రూపాయలు ఇది ధర్మవడ్డీ అంటే ఎంత అయింది ట్వెల్వ్ పర్సెంట్ అయింది కాంపౌండ్ కాపండ్ ట్వెల్వ్ పర్సెంట్ సింపుల్ ఇంట్రెస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ అంటే ఇయర్ కి ట్వెల్వ్ పర్సెంట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తే మ్యాక్సిమమ్ ద ట్యూ కంటే అంతకంటే మీరు పైస్ తీసుకుంటే మీరు అప్పుడే ధర్మ వడ్డీకి బాధ్యుగా కూడా తీసుకుంటున్నారు అయితే మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా వాడు ఇవ్వచ్చు వాడు ఎందుకు ఇస్తాడు వాడు ఇవ్వచ్చు మనే ఇచ్చు కదా అంటే వాడి అవసరాన్ని వీడు క్యాష్ చేసుకుంటాడు వాడు అవసరంలో ఉంటాడు వాడికి వాడికి ఏమీ ప్రేమ ఉండదు ఎక్కువ ముందు ప్రేమ ఉండదు అంచేతనే వాడు ఏం చేస్తుందంటే టూ పర్సెంట్ వడ్డీలు అయ్యా నాకు అప్పు ఇప్పించండి అని ప్రేమగా మర్యాదగా దండం పెట్టుతో అడుగుతాడు వినయంగా దిగుతాడు కానీ వడ్డీ కట్టేప్పుడు ప్రేమ ఉండదు వినయం ఉండదు ఏమీ ఉండదు ఆ తీసుకో అని ఇస్తాడు ఎందుకంటే వాడు న్యాయంగా కట్టాల్సిన దానికంటే కట్టగలిగిన దానికంటే రెట్టింపు పడుతున్నాడు కనుక అలా ఇస్తాడు వాడి కష్టాన్ని వాడి అవసరాన్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు కనుక ఓపెన్ గా చెప్పి అది మోసమే కపటమే ఏమిటి అక్కడ కపటం డైరెక్ట్గా చెప్తున్నాం కదా మనం అంటే వాడి అవసరాన్ని ఎక్స్క్లాయిట్ చేయటమే అక్కడ కపటం కాబట్టి అది కూడా ఒక మోసపు చర్య కింద వస్తుంది సామెత ఒకటి ఉంది తెలుగులో అసలు కంటే ముద్దు ఈ అసలు కంటే ముద్దు అనే సామెతకి యుక్తింసైపోయి ఈ కంపెనీల్లో ఎక్కువ వడ్డీలు ఇస్తాడని చెప్పేసి కంపెనీల్లో డబ్బులు కుదువబెట్టి జనాలు నెట్టి మీద వేసుకున్నారు గుడ్డ నెట్టి మీద గుడ్డ వేసుకోవడం అంటే సన్యాసులు అయ్యారు అని అది వాడు ఇంత వడ్డీ ఇస్తామని చెప్పేసి పెడతారు నెల ఎప్పటికీ ఇది నెల వేపటికి ఎంత వస్తుంది నాకు రెండు వస్తుంది అంటే ఏ పని చేయరక్కర్లేదు కష్టపడక్కర్లేదు మనం ఎంతో కూర్చొని భోజనం చేసి ఈ డబ్బు వాడి దగ్గర పెట్టేస్తే మనకు రెండు వచ్చేస్తుంది అని వీడు అనుకుంటాడు ఆ వాడు రెండు వేలు మొదటి నెల మొదటి రోజునే ఇయ్యబడును అంటాడు అంటే మీరు అలా డబ్బు పెట్టినట్టే వాడు రెండు వేలు ఇస్తాడు వీడు పెడుతున్న డబ్బు అది వదిలుచుకుంటూ వీడు క్యూలో నిలబడతాడు వాడిచ్చి ఆ రెండు జాగ్రత్తగా లెక్క పెట్టుకుని జైలు పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా దీని పేరే వడ్డీ ముడ్డు అంటారు ఆ బేసిక్స్ ఎక్కువ వడ్డీ వసూలు చేయుట చలము తర్వాత వ్యాపారంలో ఎక్కువ లాభాన్ని తీసుకునే వస్తువులను అమ్ముక చలము ఒకప్పుడు మిడిల్ మ్యాన్ అయితే కొనుక చలము రైతు దగ్గర ధాన్యంగా ఉంటాడు వారికి ఇవ్వవలసిన దాంట్లో దాంట్లో తన లాభం ఎంతో కొంత ఇరవై పర్సెంట్ వేసుకోవాలనుకునేది ఆ ఇరవై పర్సెంట్లో ఈ మిడిల్ మ్యాన్ ఏజెంట్ ఏం చేయాలి పది పర్సెంట్ వాడి దగ్గర తీసుకోవాలి పది పర్సెంట్ వీడి దగ్గర తీసుకుని ఇరవై పర్సెంట్తో సంతోషపడాలి వాడు ఏం చేస్తాడు ఇరవై ఐదు పర్సెంట్ వాడి దగ్గర తీసేసుకుంటాడు కొని వాడి దగ్గర అమ్మీ రైతు కళ్ళల్లో ధాన్యపు కుప్ప నూర్చిన తర్వాత కళ్ళల్లో ఉంటుంది ధాన్యపు కుప్ప వాడి దగ్గర ఆ ధాన్యం పూసుకునే దోలు కూడా ఉండవు రైతు కళ్ళల్లో ఉంటున్నాయి ఆకాశం చేసి చూస్తే అక్కడెక్కడో మేఘం కనపడుతుంది అప్పుడు వస్తాడు మిడిల్ మ్యాన్ బస్తా అంత అంటాడు అంటే నేను ఇంతే ఇస్తాను ఇష్టమైతే ఈయన లేదని అలా దిగిపోతాడు రైతు ఈజ్ హెల్ప్లెస్ ఎందుకంటే వాడి దగ్గర ధాన్యం పోసుకునేందుకు సంచులు కూడా లేవు అలా గాలిలో ఉన్నాడు పైకి చూస్తే వీడు ఇంతే ఇస్తానంటాడు బ్రతుకు జీవుడా పట్టుకోడు అని ఆ కుప్ప మొట్టలు మో రాసి రాశి అంతా వాడికి అప్పచెప్పేసి వాడు లెక్క పెట్టించిన డబ్బులు జేబులో వేసుకుని బితికి బితికి ముట్ట పంపకు చేరుకుంటాడు ఆ విధంగా రైతు యొక్క కష్టాన్ని ఆసరాగా చేసుకుని ధాన్యం కొనేసి వీడు సంచులతో వస్తాడు వెంటనే కూలీలను తెచ్చుకొని వస్తాడు ఆ సంచుల్లో ధాన్యం పోసేసి వర్షం పడిన లోపల మార్కెట్లో పడేస్తాడు తీసుకెళ్లి అక్కడ మళ్ళీ ఇంకో ఇరవై పర్సెంట్ వాడి దగ్గరలాగుతాడు మిల్లర్స్ ఈ రకంగా మిడిల్ మ్యాన్ గా ఉండి క్రయ విక్రయములు చేసేవాడు వ్యాపారస్తుడిగా ఉండి విక్రయం చేసేవాడు మిల్లర్స్గా ఉండి క్రయం చేసేవాడు ఇన్ని సందర్భాలలోనూ ఎదుటివాడి అవసరాన్ని ఆసరాగా చేసుకుని న్యాయ సమ్మతమైన లాభం కంటే ఎక్కువ లాభాన్ని వీడు వీడు సంపాదిస్తాడు కనుక అది చలము నీకు చలాలన్నీ లక్ష పెడుతున్నాను ఇంకొక చలముంది అదేమంటే ఒక షాపు ఈ రెడీమేడ్ దుస్తుల షాపు ఇవన్నీ టీకాకారులు రాశారు సంస్కృతంలో రాశారు పైగా రెడీమేడ్ దుస్తుల షాపు వాడు ఏమంటాడంటే సేల్స్ పెరగాలంటే ఏం చేయాలని సలహా పెంచాడు అంటే వాడు సలహా ఇస్తాడు ప్రతి ప్రోడక్ట్ మీద అక్రాస్ ద టేబుల్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అని డిక్లేర్ చేయి ప్రతి ఐటెం మీద ట్వంటీ ఆఫ్ అని డిక్లేర్ చేయి నీకు సేల్స్ అద్భుతంగా పెరిగిపోతాయని సలహా ఇస్తాయి అలా నా లాభం తగ్గిపోతుంది కదా అది నష్టం కదా మరి అంటే అదే పరిమోహం అధికారిక పద్ధతి మొత్తం ప్రోడక్ట్స్ అన్నింటికి ట్వంటీ పర్సెంట్ ప్రైస్ జాకప్ చేసి పెట్టి ముందు లేబుల్స్ అన్ని ట్వంటీ పర్సెంట్ జాకప్ చేసే ఓవర్ నైట్ రాత్రి కూర్చుని లేబుల్స్ అన్ని ట్వంటీ జాకప్ చేసాయి మొన్న పొద్దున్న బోర్డు పెట్టాయి ఎక్రాసిటీ టేబుల్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ట్వంటీ ఆఫ్ అని బోర్డు పెట్టి జనం క్యూలో నిలబడి కొనుక్కోకపోతే చవి చేస్తారు ఆ రకంగా చేస్తారు జనం ఉంటారు ఏమంటే ఇది తెలియనివాడు ఎవడైనా ఉన్నాడా ఇప్పుడు నేను చెప్పింది తెలియనివాడు ఎవడైనా ఉన్నాడా ఎవరు మా చిన్నప్పుడు లాభము నష్టము అని ఒక చేస్తే నాకు నాటికంలో పోర్టు ఫారం దాంట్లో దాని కాస్ట్ ప్రైస్ అంటే కొనుగోలు ధర ఇరవై రూపాయలు పది శాతం పదిహేను శాతం లాభం రావాలి కొనుగోలుదారులకు ఐదు శాతం ముదర ఇవ్వాలి డిస్కౌంట్ ఇవ్వాలి ఇప్పుడు దాని అమ్మకము ధర ఎంత ఉండవలేను ఐదు మార్కులకు వచ్చాను మేము తరగిద్దులైపోయా ఎంత కష్టమో ఇది క్యాలకులేట్ ఎందుకంటే రూపాయలు అడవి రూపాయలు క్యాలకులేట్ 1 డా ఎయిట్ డా డా డా సిక్స్ ఉంటుంది దీంట్లో ఇప్పుడు ఐదు శాతం వాడికి బుజన ఇవ్వాలి ఎంత ఐదు శాతం ఉంటే మీరు కట్టండి చూస్తా మీ ప్రత్యేక రూపాయి ఆరు అనాల్ అర్ధనా ఆరున్నర అనాలు రూపాయి ఆరున్నర అనాలు దాని మీద ఐదు డిస్కౌంట్ ఇవ్వాలి ఎంత కట్టండి చూస్తా ఎంత వచ్చేది నేను చేసేవాళ్ళ ఈ లెక్కలు చాలా కష్టపడి వాళ్ళు నేను అప్పుడు అడిగాను ఇప్పుడు మేస్టార్ ఈ ముదరా ఇవ్వడం కోసం ముందే పెట్టేస్తున్నామని చెప్పేసి తెలిసిపోతే ప్రజలు ఎందుకు తీసుకుంటారు అని అడిగారు నేను ముందే జాకప్ చేసి తగ్గించిస్తున్నాడు కదా అంటే ఆయన చెప్పారు ప్రజలు ఎద్దు వాళ్ళు కానున్న అంటే అంటే ఇది సృష్టి కాలం నుంచి వస్తుంది ఇది ప్రజల యొక్క వీక్నెస్ ఆసరాగా చేసుకుని డిస్కౌంట్ ఇస్తున్నామనే మాట భారతదేశంలో ప్రపంచం అంతా సృష్టి ఆది నుంచి ఉన్నది సృష్టి అంతమయ్యే వరకు ఉంటుంది ప్రజలకి ఇది ఫ్రీగా వస్తోంది అంటే అది సత్యం అని భ్రమపడతాడు విషుల్ థింకింగ్ అంటారు అంటే మనకి ఇరవై శాతం లాభం వచ్చేస్తుంది అలా అనుకుంటే బాగుంటుంది కదా కాబట్టి అలా అనుకుంటాడు వీడు అలా అనుకోవడానికి వాడు సపోర్ట్ వాడు సహకరిస్తాడు వీడు ఏ లాభం ఇదంతా కూడా ఓపెన్గా చేసేటువంటి కపటము బనుక దీనిని కూడా చలము కింద లెక్క ఇవన్నీ చలములు ఇక జోదము జోదము చలం అంటే వీడు బట్టు కడతాడు బెట్ కట్టి ముందు తెలుస్తూ ఉంటుంది ఆర్డ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు పన్నెండు అంచెలు ఉంటాయి అక్కడ ఏదో అంకె మీద మీరు కాపు మీద కాయాలి పన్నెండు పెట్టాలి వాడు అలా తిప్పుతాడు తిప్పినప్పుడు ఒక అంకెలో పెడుతుంది ఏమండి అంటే మీకు ఛాన్స్ ఎంత అనమాట వన్ బై ట్వెల్వ్ ఛాన్స్ వన్ బై మీరు రూపాయి కాసి నెగ్గితే మీకు పన్నెండు రూపాయలు వాడు ఇవ్వాలి మీరు ఆ ఛాన్స్ తీసుకున్నందుకు గాను నెగ్గితే పన్నెండు రెట్లు వాడు ఇవ్వాలి కానీ వాడు ఎప్పుడు నీ ఛాన్స్కి ఎంతుందో అంత ఇవ్వడం వాడు రెండు మూడు రెట్లు ఇస్తాడు మహా ఇస్తే నాలుగైదు రెట్లు ఇస్తాడు పన్నెండు రెట్లు ఎప్పుడూ ఇవ్వడు కాబట్టి వీడు పందెం కాసి ముందే తెలుస్తూ ఉంటుంది ఇట్ ఈజ్ ఎ బ్యాడ్ బార్ గేమ్ ఆ మొత్తం స్ట్రక్చర్ కూడా అవతల వాడికి డబ్బు ఎక్కువ తీసుకొచ్చిగా ఉంటుంది ఆడివాడిని ఓపెన్గా పట్టపొగలు వీటి డబ్బులు లాగేసుకునే విధంగా ఉంటుంది కానీ వాడు ఏమని చెప్తాడు ఇదంతా న్యాయంగా మేము చేస్తున్నాము అని చెప్తాడు కాబట్టి దోదము చలము ఎన్ని ఛలాలు వచ్చాయి ఇప్పటికీ ఐదో ఆరు వచ్చాయా నాలుగో చలాలు వచ్చాయా వీటన్నింటిలోకి ఎక్కువ చలం అంటే ఎదుట వాడిని సర్వనాశనం చేసేస్తుంది వాడు మళ్ళీ ఇంత తల తిప్పుకోవడానికి లేకుండా దగ్గరని కింద మార్చి పారేస్తుంది అదేమిటది ఏమిటది జోడం జోడము ఇప్పుడు డిస్కౌంట్లోకి ఉంటే వాడు సర్వనాశనం ఏమైపోడు ఏదో కొంత ఎక్కువ వడ్డీకి తీసుకొస్తే సర్వనాశనం అయిపోదు లేకపోతే మిడిల్ మ్యాన్ పెట్టుకుంటే సర్వనాశనమైనా ఉండదు కొంత నష్టపోతాడు అంటే వీటన్నింటిలో కూడా ఎంతో కొంత నష్టపోతారు కానీ జ్యూతంలో ఎంతో కొంత నష్టపోవడం అనేది ఉండదు మొత్తం నష్టపోతారు సర్వనాశనం అయిపోతారు జ్యూడంలో అలాగే అయిపోయాడు తల మహారాజు అలాగే అయ్యాడు నెగ్గి పనే లేదు అసలు మీకు కెసినో అని ఉంటుంది ఎప్పుడైనా వేరు ఉంటారు అమెరికా ఇచ్చే దేశాల్లో ఉంటాయి అవి కాదు నేపాల్ వెళ్తే అక్కడ కూడా ఉంటాయి కెసీనో నేపాల్ రాజకుటుంబానికి చెందిన ప్యాలెస్ పక్కన కెసినోలు ఉండేది ఇప్పుడు రాజు రాజకుటుంబం లేదు అది వేరే సంగతి ఈ కెసినోల మూలంగానే అక్కడ రాజకుటుంబం భ్రష్ పట్టింది కెసినోలో మనం వెళ్ళి జోడం అనొచ్చు కెసినోకి హౌస్ అని దానికి హౌస్ తన పేరు వాళ్ళకు రూల్ ఉంది ఆ రూల్ రాయరు అక్కడ రాసినట్టడం అది అందరికీ వాళ్ళకి తెలుసు ప్రతి తెలుసు తెలుసు తెలుసు అదేమిటంటే ది హౌస్ నెవర్ లూసెస్ అది హౌస్ ఎన్నడూ నష్టపోదు ఎన్నడు నెవర్ కానీ మీరు అడుగు పెడుతుంటే వాడు ఏమంటాడు ఈరోజు ఇంతవరకు కస్టమర్స్ని గెలుచుకున్న సొమ్ము అని డిస్ప్లే చేస్తూ ఉంటాడు అది అలా పెరిగి అలాగే మారిపోతూ ఉంటుంది అంటే ఎవడో నెగ్గాడు అనమాట అక్కడ నెగ్గివాడు డబ్బులు తీసుకోగానే ఇక్కడ వచ్చేస్తుంది అలా నెంబర్ అలా పెరిగిపోతూ ఉంటుంది అమౌంట్ వన్ కిల్ నా అని అది ఎలక్ట్రానికల్గా అలా పెరిగిపోతూ ఉంటుంది దాన్ని చూస్తే అంటే పొద్దున్న మధ్యాహ్నం మూడింటికి వెళ్ళారనుకోండి మీరు నుంచి ఇప్పటి పది లక్షల డాలర్లు నెగ్గారు కస్టమర్స్ అని చూపిస్తూ ఉంటుంది ఇంకా పెరుగుతూ ఉంటుంది అప్పుడు వీడు ఏమనుకుంటాడు అబ్బా హౌస్ ఈజ్ గివింగ్ సో మచ్ మనీ అని అనుకుంటారు దాన్ని వెనకాల అసలు ఏం హౌస్ నెవర్ లూజేస్తాను కూడా రాసి పెట్టాలి కానీ రాసి పెట్ట వీడు వెళ్ళి ఆడతారు అంతా కాబట్టి ఇంత పట్ట పొగలు జూడ్ ఆ నుంచింది వేరే లేదు కాబట్టి అది నా విభూతి అంటున్నాడు ఆయన అంటే ఇప్పుడు మనందరం ఇంకా విభూతి కదా అని చెప్పేసి అది మొదలు పెట్టకూడదు విభూతి కదాను వసంత కుసుమాకం పెంగడం విభూతి కదాని జోడవాడడం విభూతని అలా దర్శించి లేదు అంటే ఓహో భగవంతుడు మంచులోనూ భగవంతుడే ఉన్నాడు చెడులోనూ భగవంతుడే ఉన్నాడు తస్కరాణాం పతయ్య నమో నమ రుద్రాధ్యాయం నమ్మకంలో తస్కరులు ఉన్నారు అంటే తస్కరులు అంటే రైల్లో ప్రయాణం చేస్తుంటే గొలుసు ఆకపోతాడు అలాంటి వాళ్ళు వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసి మేనేజ్ చేస్తూ ఉంటాడు ఒకడు తస్కరాణాం పతయ్య వాడు వాడి దగ్గర ఎంతమంది తస్కరులు పనిచేస్తున్నారంటే పూర్వం పన్నెండు మంది ఉండేవారు ఇప్పుడు కొంతమందిని అపాయింట్ చేస్తున్నాము ఇరవై మంది వర్క్ చేస్తున్నారు ఈ నారాయణాద్రి ఎక్స్ప్రెస్ వీటన్నింటినీ వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు బిట్వీన్ తిరుపతి అండ్ గూడూరు ఆపరేట్ చేస్తూ ఉంటామని మా ఆపరేషన్స్ అక్కడ ఉంటాయి ఒక రోజు ఉంది రోజు పూర్తయ్యేప్పటికీ ఒక ముప్పై నలభై గొలుసులు ఉంటారు వాళ్ళు ఆ గంటలు తీసుకెళ్లి వాడికి ఇస్తారు వాడు ఆ గొలుసులు వీడు అమ్మదితే వీడు జైల్లోకి పోతారు వాడు ఆ గొలుసులన్నింటినీ తీసుకుని వాటిని పోత పోసి వాడు బంగారపు కడ్డీల కింద మార్కెట్లోకి దాన్ని రిలీజ్ చేస్తారు వీడు ఎవడైనా పోలీసులకి పట్టుబడితే వీడి కుటుంబానికి రక్షణ వీడిని జైలు నుంచి విడిపించడం అదంతా వాడు చూస్తాడు నాయక్ నాయకుడు అన్నమాట వాడు మరి వాడిలో దేవుడి అంశం ఉందంటారా లేదంటారు తస్కరా నా నమో నమ సో ఈ విధంగా రుద్రాధ్యాయం ఉంటా ఇలాగే ఉంటుంది మొత్తం అంతా అంటే నాకు కొన్ని సెక్షన్స్ అలా ఉంటుంది చదివితే కళ్ళు తిరుగుతాయి అవన్నీ కూడా ఆ ఈశ్వరుని యొక్క మహిమ అంటే హింసయందు కూడా ఈశ్వరుడే రుద్రుడు ఈశ్వరుడే ఉన్నాడు మోసమున్నందు కూడా ఈశ్వరుడే ఉన్నాడు మనం మోసపోవడానికి సిద్ధంగా ఉండబట్టే వాడు మోసం చేశాడు కదా కాబట్టి మనలో ఉండే వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కూడా అవి కలిగినట్లు అది కూడా ఈశ్వరుని యొక్క విగ్గుతే జ్యూతం చలయతామస్మి శంకరులు ద్యోతమితి ద్యోతం అక్షదేవనాదిలక్షణం చలయతాం చలస్య కర్తూణ్ చలమును చేయువారిలో వీళ్ళందరూ చలమును చేయువారిలో నీకు మీకు నేను నాలుగైదు దృష్టాంతాలు చెప్పాను వాళ్ళలో ఈ ద్యోదము నడిపించేవాడు వాడు విభూతి ఈ ఆడేవాడు విభూతి కాదు ఆడివాడు విభూతి ఉంది వాడు వ్యతిమోహం అంతా పోగొట్టు ఉంటుంది అవతల వైపు నిలబడతాడు కోర్టు వేసుకునే కసినాడు టేబుల్కి అవతల వైపు నిలబెడతాడు మంచి ఖరీదైన కోర్టు వేసుకుంటాడు పైనుంచి కెమెరా చూస్తూ ఉంటుంది మొత్తం అంతా అట్లా లోపల యజమానులు ఎవడో వర్పాడో ఒక ఆఫీసును చూస్తూ ఉంటాడు వాడు వేస్తాడు ఇలాగ డైట్స్ వేస్తాడు ఆ డైస్ చేస్తూ వేడు ఒక హ్యాండిల్తో కొట్టుకుని అలా వేస్తాడు నేను కూడా ముసుకోకూడదు ఇలాగ అంతా చాలా సోఫలిస్టికేటెడ్గా పూర్వం అయితే షకుని స్వయంగా వేసి ఇవ్వలేదు మీరు పందలు తాయండి శకుని వేస్తారు ఇంకెవరు వేయండి వేయలేరు శకుని కాకుండా ఇంకో పెట్టా అలా కుదరదు మీరు కెసనోకి వెళ్ళి ఆ డైస్ వాడు వేయకూడదు నేను వేస్తానంటే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళే వేస్తారు అనివే వాడు ఆ సమస్య కర్త వాడు వాడు విభూతి ఆడివాడు విభూతి కాదు ఆడివాడు వెదిమోహం వాడే విభూతి సో ఆ చలములు చేయువారిలో ఉండే విభూతి నేనే తేజస్ తేజస్వి నామహం తేజస్వాలుగా ఉంటారు అంటే ఒక గొప్ప ప్రతిభ కలిగి ఉంటారు ఒక తేజస్సు తేజస్సు అనేక రకాలు ముఖంలో ఒక వర్చస్సు ఉంటుంది ఒక ప్రగల్భత ఉంటుంది ఒక గంభీరమైనటువంటి లక్షణం ఉంటుంది లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అది తేజస్సు ఉంటాయి లీడర్షిప్ అందరూ లీడర్స్ కాలేదు ఇప్పుడు వేలమోహం వేసుకునే అమాయకంగా ఉన్నాడు అనుకోండి వాడు లీడర్షిప్ చేయలేడు వాడు విద్వాంసుడు కావచ్చు పండితుడు కావచ్చు కానీ లీడర్ కాలేదు లీడర్ అంటే ఎలా ఉండాలి రామశబ్దం రాకపోయినా పర్వాలేదు రామశబ్దం వల్లి చూపుతుంటే వాళ్ళు లీడర్ ఎప్పుడవుతాడు ఈ శబ్దాలు వెళ్ళించడంతో వీడు ఆయుద్ధ్యాయమైపోతుంది వాడి శబ్దాలు వల్లించటము ఈ విద్య ఇవన్నీ అక్కర్లాగా అవన్నీ వాడి అపాయింట్ చేసిన వాళ్ళు చూస్తారు వాడిందుకు అవన్నీ చూడటం వాడు చాలా గంభీరంగా ఉంటాడు ఉండి అసలు వాడి ముఖం చూసిన వెంటనే అమ్మో వీడెవరో సంబడి ఈ సంబడి అనే ఫీలింగ్ కలుగుతుంది జనాలకు దాంతో ఆ ఏమో వెళ్ళరా అనగానే మన వెళ్తాడు వెళ్ళి ఆ పని చేయ అందరూ అలా ఫాలో అవుతారు లేడ లేడ వాడు వచ్చేప్పటికి లేచి నిలబడతారు బికాస్ ఈజ్ అ లీడర్ సో ఆ లీడర్షిప్ క్వాలిటీ గల వాడిని తేజస్వి అంటారు అదో ఒక రకమైన తేజస్వి తర్వాత ఏదైనా ఒక పని చేయాలనుకోండి మంచి వేగంగా సరైనటువంటి వేగంతో తొందరపాటు కాదు శీఘ్రంగా మోస్ట్ ఎఫెక్టివ్గా ఆ పని చేసుకొస్తాడు అది తేజస్వి వెరీ జనరల్ తేజస్సు సో కాఫీ పట్టుకుదా అంటే ఒక చెంచం వేయాల్సిన తోట ఐదు చెంచాలు పంచదార వేసి ఇంత పాలు పోసి పట్టుకొచ్చేస్తాడు ఇంటిస్తాడు కాఫీ అది తేజస్సు కాదు అది ఏం చేస్తే కాఫీ పట్టుకురాలా అంటే పర్ఫెక్ట్ కాఫీ తయారు చేసి తీసుకొస్తాడు ఎక్కువ ఉండదు పాలు ఎక్కువ ఉండదు పాలు కాదు కదా అంటే పాల కోసం తాగడం కాఫీ కాఫీ కోసం కాఫీ కావాలి ఏమంటే వేడి కూడా సమానంగా ఉంటుంది ఒకడు ఏమైనా చల్లారిపోతే కాఫీ బాగుంటుంది సుమా అని నేను అన్నాను అతను వెళ్ళిపోయి నిప్పుల మీద పెట్టేసి బాగా మరొక్కొట్టేసి అది కాఫీ కాఫీ మరిగితే కాఫీ కాదు సో తేజస్సు ఉండాలి చేసే పని పక్కడ బందీనే చేయాలి అదొక తేజస్సు ఆ పని ఎఫెక్టివ్గా చేయాలప్పుడు శర్మగారు చక్కగా దాన్ని వెబ్కాస్ట్ చేసి ప్రపంచం అంతా కూడా చూపించేస్తున్నారు ఇక్కడ బొమ్మ ఆయన ఎక్కడ మీరు ఎంత సింపుల్గా చేస్తాడు మనం మైక్ అరేంజ్ చేసుకుని స్విచ్ ఎక్కడుంది ఆన్ అవ్వట్లేదు అని మనం దాంతో మల్ల గుల్లాలు ఉంటాం ఈ మైక్ ఈ ఆన్ కాదు అది కూడా మనకు తెలియదు కానీ అసలు ఆయన వర్క్ చేస్తున్నారనే సంగతి కూడా తెలియకుండగా శాంఫ్రాన్సిస్కోలో చూస్తున్నారు ఈ పాఠాన్ని అదొక తేజస్సు డూయింగ్ ఆల్ దాట్ తేజస్ కామ్గా కూర్చొని సో ఆ రకంగా ఆ తేజస్సు అనేక రూపాల్లో ఉంటుంది అనేక రకాలుగా ఉంటుంది కానీ ఇది నేను పాజిటివ్ సైన్స్ మంచి లక్షణం ఆ తేజస్సు ఎక్కడున్నా మనం ఏం చేయాలంటే మెచ్చుకోవాలి కానీ ముందు మెచ్చుకోవడం అలవాటు చేసుకోవాలి ఇవి ఎప్పుడు కూడా ఆ పొ వాడు పొగరమవుతాయనకూడదు ముందు నెగిటివ్ దృష్టి ఉండకూడదు ఇప్పుడు చక్కగా టిక్ టాప్గా ఉన్నాడు అనుకోండి ఆ యంగ్ మ్యాన్ చక్కగా డ్రెస్ చేసుకున్నాడు క్లీన్గా ఉన్నాడు బొషా బాగా చదువుకుంటూ ఉండి ఉంటాడు అని ఆ మెచ్చుగోలుగా ఉండాలి కానీ ఆ మెచ్చుగోలుగా ఉండాలి తప్ప ఏదో ఒక లెగ్ పుల్లింగ్ చేయకూడదు దిగలాగే ప్రయత్నం చేయకూడదు తేజస్సు కనపడితే మహానంద పడిపోయి మెచ్చుకోవాలి ఇప్పుడు సపోజ్ నేను సంస్కృత వ్యాకరణం చదువుకున్నాను అనుకోండి ఎవరో వ్యాకరణం చదువుకున్నాం ఒక యంగ్ మ్యాన్ యంగ్ మ్యాన్ అంటే మరి ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీన్ కాదు ట్వంటీ స్లో కానీ థర్టీ శ్లో కానీ కూడా మేము యంగ్ అంటాం కనబడి టక్క కరెక్ట్గా చెప్తున్నాడు అనుకోండి ఏమో చూడండి అతన్ని ఎంత బాగా చదువుకున్నాడు ఎంతో కష్టపడి చదువుకున్నాడు అని మెచ్చుకోవాలి అంటే తేజస్సుని గుర్తుపెట్టాలి ఆ చూడలా చెప్తున్నాడు ఒక సూత్రం చెప్తే వ్యాకరణం అంతా వచ్చేసినట్టయినా అనకూడదు మెచ్చుకో తేజస్సుని గుర్తించాలి గుర్తించి ఆ బాగుండు ఆ ఈశ్వరుని యొక్క కృప అని కూడా గుర్తించాలి ఒకవేళ మీరు ఎవరు గుర్తించలేదు అనుకోండి అప్పుడేమవుతుంది మీకంటే కొంచెం ఎక్కువ చదువుకున్నా తక్కువ చదువుకున్నా వాడు బాగా ప్రతిష్ట సంపాదించుకుంటే మనకు ఈర్ష్య కలుగుతుంది అసూయ కలుగుతుంది ఇప్పుడు ఈ సంగీతం పడేవాళ్ళు ఉన్నారా ఒక పా ఒక సంగీతం పాడేవాడు ఇంకో సంగీతం పాడేవాడి అనేది ఈర్ష్య కలిగి ఉంటాడు జనరల్గా అదే వ్యాకరణ పండితుల్ని చూసి సంగీత పండితుడు ఈర్ష్య పడతారు ఇంకో సంగీత పండితుల్ని చూసి ఈర్ష్య పడతాడు అంటే ఆ ట్రైబ్లో ఈర్ష్య ఉంటుంది వితిన్ దట్ల ట్రైబ్ ఈ వ్యాకరణ పండితుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈర్ష్యలు ఉంటాయి ఈర్ష్యలన్నీ ఎందుకు వచ్చి వ్యాకరణ పండితుడు సంగీత పండితుడిని చూసి అబ్బా ఎంత బాగా పాడుతున్నాడు రా అని మెచ్చుకోగలుగుతాడు కానీ ఇంకో వ్యాకరణ పండితుడిని చూసి అసూయ పడతాడు ఎందుకంటే ఆ తేజస్సుని గుర్తుపట్టటానికి ఒక ఈగో అడ్డొస్తుంది వాడిని వాడిని మెచ్చుకుంటే వీడు తగ్గిపోతాడేమో అని భయం వీడికి అలా ఉండకూడదు ఎక్కడ తేజస్సు ఉన్నా మెచ్చుకోవాలి బాలాదటి సుభాషితం చిన్నపిల్లవాడు ఉంటాడు చాలా మంచి మాట ఒకటి చెప్తాడు వారిని తిడుగున వీడు పిల్లవాడు కాదు తిడుగు ఎంత మంచి మాట చెప్పాడు లక్షలు విలువైన మాట చెప్పాడు అని మెచ్చుకోవాలి వీధులో ఈశ్వరుని యొక్క మహిమ ఉన్నది అని ప్రశంసించాలి ఎప్పుడు కూడా ఇతరులని వ్యాలిడేట్ పోవాలి ఇతరులని కట్ పోకూడదు వాళ్ళని పోవాలి వాళ్ళలో ఉండే తేజస్సుని గుర్తుపట్టాలి దాన్ని ప్రశంసించాలి సో దట్ హీ ఫీల్స్ గుడ్ అబౌట్ అండ్ సో జట్స్ ఎంకరేజ్ ఒక ప్రతిష్ట కలవాడు సమర్థుడైన పండితుడు ఏమోయ్ నువ్వు సంస్కృతం బాగా చదువుతున్నావు నీకు మంచి జ్ఞానం ఉందమ్మా అని ప్రశంసిస్తే వాడికి కొండెక్కినంత బాగా వస్తుంది మంత్రం చెప్తూ ఉంటారు కొంతమంది నేను మంత్రం ఎవరో ఏమండి మీకు ఎంత బాగా చెప్తున్నారు మీరు ఏ గురువు గారి దగ్గర అధ్యయనం చేశారంటే బలనా గురువు చాలా సంతోషం మీరు చాలా కరెక్ట్గా చెప్తున్నారు ఈ రోజుల్లో మంత్రం కరెక్ట్గా చెప్పివాడే కనపడ్డాను మీరు ఈశ్వరుని యొక్క కోపమే ఎందుకు గలదు అని సంతోషిస్తూ ప్రశంసించాలి పైగా ఆ తేజస్సుని ఈశ్వరుని యొక్క విభూతిగా దర్శించటం కూడా చాలా అవసరం దానివల్ల ఏమవుతుందంటే జగత్తులో మనం ఎక్కడ చూసినా మనకి ఈశ్వరుని యొక్క విభూతి అడుగు అడుగునా కనపడుతుంది ప్రతి అడుగులోనూ కనపడుతుంది సో తేజస్ తేజస్వినా శంకరుడు తేజస్వినాం తేజోహం ఆయన మీరు అయలేదు మీద చూసుకోండి అంటారు ఇక జయోస్మి జయము అంటే విజయము నేనే ఎవరిది విజయము ఎక్కడెక్కడ విజయము మీరు కనపడితే ఆ విజయము నేనే ఇప్పుడు టెన్నిస్ ఫడారన్ వింబుల్డన్ నెగ్గాడు అనుకోండి అప్పుడు ఫడారని ఒక ఆయన ఉన్నాడు ఆయన మొన్న వింబుల్డని నెగ్గాడు నెగ్గితే అని ఎంత బాగా నెగ్గాడు అని మనం ఆ జయంలో అతను అతను సంపాదించినటువంటి ఆ విజయంలో ఒక ఈశ్వరుని యొక్క కృపను మనం దర్శించాలి అంతేగాని వీడు మన వాడు ఇండియన్ తాగుతా వాడేమో స్విట్జర్లాండ్ వాడుతా వాడు నెగ్గితేనే ఓడిపోతేనేటి మనకి అనుకోవడం అలా అనుకో మనవాడిని నెగ్గితే సంతోషం ఇంకొకటి నెగ్గితే సంతోషం జయం ఎక్కడున్నా అది ఈశ్వరు అది ఈశ్వరుని యొక్క విభూతి విజయం ఎక్కడున్నా అది మనకు కనపడుతూ ఉంటాం ఒకడు ఏదో అంశ పరీక్షలో మంచి ర్యాంకుతో వచ్చాడు అనుకోండి వాడు మన కుర్రవాడైతే గొప్ప పక్క నుంచి మనం అలా ఉండకూడదు ఎవరి కుర్రవాడైనా అసలు మనకేం సంబంధం లేకపోయినా అతల్లో ఆ సక్సెస్ కనుక మనకు కనపడితే దాన్ని ప్రశంసించాలి దానిని ఈశ్వరుని యొక్క విభూతిగా గుర్తించాలి మనయందు ఒకప్పుడు విజయం ఉంటుంది ప్రతివారి జీవితంలో ఏదో విజయం ఉంటుందిగా ఆ విజయం ఉన్నప్పుడు అది ఈశ్వరుని యొక్క కృప అని గుర్తించాలి తప్ప గుర్తించి ప్రేమ తర్వాత కృతజ్ఞతాభావము ఈశ్వరుణ్ణి ప్రార్థించట హే ఈశ్వర నాకు విజయాన్ని నువ్వు అనుగ్రహించావు అని మనం ఆర్ద్రమైన హృదయంతో తల ఉంచుతా అలా చేయాలి కానీ ఈ విజయం నాదే అనుకోవాలి అలా ఎప్పుడో అనుకోవాలి తర్వాత ఎప్పుడు కూడా విజయం ఉన్నప్పుడు దాన్ని పది మందిని దాంట్లో పెట్టి చేయాలి జయం మనదే అనాలి జయం నాదే అనుకోవడం జయం మనదే అని మన అందరినీ కల్పించుకోవాలి ఆ సమష్టిలో దేవుడు ఉంటాడు ఎష్టిలో అహంకారం ఉంటుంది కాబట్టి అహంకారాన్ని ముందు పెట్టకూడదు ఆ ఈశ్వరుని యొక్క విభూతిని సమష్టి రూపంగా మనం గుర్తించటం అభ్యాసం చేయాలి అటువంటి విజయము ఏ ఫీల్డ్లోనైనా కావచ్చు ఎక్కడైనా కావచ్చు అది ఉన్నట్లయితే అది ఈశ్వరుని యొక్క విభూతిగా గుర్తించవలేము చూడండి విభూతులు ఎలా మనము ఈశ్వరుడు అంటే ఒక రూపము ఒక ఆకారము ఒక రిచువల్ దీనికి మాత్రమే పరిమితమైపోయి ఆలోచించటము అనే ఆ చక్రంలో మీరు బుద్ధిని సంస్కారాన్ని బిగించి పెడితే మీకు ఈశ్వరుని దర్శించటానికి చాలా కష్టపడిపోతూ ఉండాలి రైళ్ళెక్కాలి బస్సులు ఎక్కాలి క్యూల్లో డబ్బులు ఖర్చు పెట్టాలి అయితే వందలో ఖర్చు పెట్టాలి ఇంత తంటాలు పడితే కానీ ఈశ్వరుడి దర్శనం అవదు ఎందుకని ఆ బుద్ధిలో ఆ సంస్కారము వాసన గట్టిగా పట్టిస్తుంటుంది ఏమని ఈశ్వరుడు అంటే ఒక దు ఈశ్వరుడు ఒక దు ఒకనొక దు ఆయన అక్కడ ఉంటాడు తన కుటుంబంతో సహా పిల్లలతో పిల్ల పీచుతో అక్కడెక్కడో ఉంటాడు ఆయన మన కొండ మీద కూడా ఉంటాడు అక్కడికి వెళ్ళాలంటే చాలా టైములు దిక్కాదు తెలియో హతీ ఆ ఈశ్వరుడి గురించి కంగారు ఏం లేదు ఈ కొండ మీద ఉన్న ఈశ్వరుడికి వెళ్ళి రావచ్చేముంది ఈ రోజుల్లో బండి బస్సులు కూడా వేశారు నడిచి వెళ్ళాలంటే కొంత కష్టం కానీ బస్సు ఎక్కేసి వెళ్తూవచ్చు ఇదే దృష్టి అంటే ఈశ్వరుడు అంటే అదే పద్ధతి ఆ సంస్కారంలో ఉన్నవాడు వాడికి జగత్తులో ప్రతి అడుగున ఆ ఈశ్వరుని విభూచి ఎందుకు కనపడుతుంది ముందు ఆ సంస్కారాన్ని కొంచెం శిథిలం చేసుకుని గాలి ఫ్యానికనే ఉంటుందా ఫ్యాండికి ఉంటుందా గాలి చుట్టుముట్టు ఉండదు గాలి అంతటా ఉంటుంది చెట్టు వేచట చెట్టు కదలేకపోతే గాలి లేదని అర్థమా అంతటా ఉంటుంది అలాగే దేవుడు అంటే గర్భగుడలో విగ్రహంలోనే ఉంటాడా ఇంకెక్కడా ఉండడు అయ్యో ఇంకెక్కడా లేకుండా అక్కడ మాత్రమే ఉంటాడంటే అది అది వివేకం అనిపించుకుంటుందా ఒక పిల్లవాడు చక్కని విజయాన్ని సాధించాడు ఆ విజయంలో ఉన్నాడు దేవుడు ఒక యంగ్ మ్యాన్ గొప్ప తేజస్సుని ప్రకటించినాడు ఆ తేజస్సులో ఉన్నాడు ఇప్పుడు తేజస్సు అంటే దృష్టాంతం జల జలనాయకి అనే ఆవిడికి బిరిగిచ్చాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేడీ సో నార్త్ ఇండియన్ ఉమన్ ఆవి మద్రాసు వాటర్ బోర్డుకి చీఫ్ గా వేసారు రెండేళ్ల క్రితం రెండేళ్ల క్రితం చెన్నై నగరంలో నీరు కటకట రెండేళ్లలో పోనీ మూడేళ్ళు నీటికి కటకట ఇప్పుడు చెన్నైలో నీరు సమస్య లేదు సాగునీరు వాటర్ ప్రాబ్లమ్ ఇందుకంటే ఆవిడ లా ఒకటి పట్టుకొచ్చింది పొలిటికల్ లీడర్షిప్ యొక్క సపోర్ట్ తీసుకున్న లా పట్టుకొచ్చింది ఏమని ఏప్రిల్ ఫస్ట్ లో ఆరుమాసాల టైం ఇచ్చింది ఏప్రిల్ ఫస్ట్ లోపులో మీరందరూ కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎందుకంటే వర్షాలు ఆ తర్వాత వస్తాయి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ ని మీరు ఇన్స్టాల్ చేయాలి మూడు రకాల సిస్టమ్స్ ఉన్నాయి జీరో కాస్ట్ సిస్టమ్స్ లో కాస్ట్ సిస్టమ్స్ హై ఎండ్ సిస్టమ్స్ మూడు రకాలు ఉన్నాయి ఇండివిజువల్ జోపిడీ వా స్లమ్స్ లో ఉండేవాళ్ళు లో కాస్ట్ సిస్టమ్స్ జీరో కాస్ట్ సిస్టమ్స్ వాళ్ళు పెట్టాలి మిడిల్ క్లాస్ వాళ్ళు లో కాస్ట్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ పెట్టాలి అవన్నీ డిఫైన్ అయ్యి ఉన్నాయి అవైలబుల్ కొనుక్కుని పెట్టాలి హై ఎండ్ కాంప్లెక్సెస్ పెద్ద పెద్ద బిల్డింగులు కంపెనీలు మల్టీ స్టోరీ బిల్డింగ్స్ వీళ్ళందరూ కూడా హై ఎండ్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ పెట్టాల్సింది ఏప్రిల్ ఫస్ట్ కట్ ఆఫ్ స్టేట్ ఏప్రిల్ ఫస్ట్ కి ఎవరైతే పెట్టారో వాళ్ళకి వాటర్ కట్ ఆఫ్ అయిపోతుంది వాటర్ సప్లై కట్ చేసి ఇస్తారు అయితే జనం ఏం చేస్తారు అప్పుడు పెట్టరు వాటర్ కొనుక్కుంటారు ట్యాంకర్ కొనుక్కుంటారు వాటర్ సప్లై కట్ చేయటమే కాదు సూయర్ లైన్ కట్ అయిపోతుంది మీ ఇంటి నుంచి వచ్చే సూయర్ లైన్ ఇట్ విల్ బి క్లోజ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్ మీరు పబ్లిక్ డ్రైనేజ్ సిస్టమ్ లోకి మీకు కనెక్షన్ ఉండదు వీళ్ళు కట్టి ఇప్పుడు వాటర్ కట్ ఆఫ్ చేస్తే కొనుక్కుంటారు ట్యాంకర్ సూయర్ లైన్ కట్ ఆఫ్ చేస్తే ఏం చేస్తారు ఎక్కడికి వెళ్తారు మొత్తం చెన్నై అంతా కూడా ఈ సిస్టమ్స్ పెట్టారు యు నో హూ డీడ్ ఇట్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ముందు తన ఇంట్లో మొట్టమొదటి చేశారు ఆ గవర్నమెంట్ ఆఫీసులు అన్ని చేశాయి కూడా బిగ్ బిల్డింగ్స్ ఈ రోజుని స్లమ్స్ లో కూడా మీకు వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఉంది ఇంకా కొన్ని మెథడ్స్ ఆవిడ చేసే లోలయింగ్ ఏరియాస్లోకి వెళ్లేటువంటి నీరు వెళ్తుంది కదా లోలయింగ్ ఏరియాస్ ఆ నీరు వెళ్లి దాడిలో వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసింది కాబట్టి ఆ నీరు అలా ప్రవహిస్తూ గర్భంలో భూగర్భంలో గడిపోతుంది తప్ప ఆ బస్తీలోకి వెళ్ళాలి కాబట్టి లోలయింగ్ ఏరియాస్ అనే మాటే లేకుండా అయిపోయింది ఎంత వర్షం పడ్డా ఏ ఇళ్లు ఇప్పుడు భూగర్భ చెన్నై ఏరియాలో పైకి వచ్చేసింది ఐదు అడుగులకు వచ్చేసింది రెండు వందల యాభై అడుగులకు పోయింది అడుక్కి పైకి వచ్చేసి ఐదు అడుగులు తమ్మితే నీళ్ళు వస్తాయి అని పేరు అది బిరుదిచ్చారు అదొక తేజస్సు ఆ తేజస్సు ఈశ్వరుని యొక్క విభూతి దీనికోసం ఉంటాడు ఆ సంగతి మనందరం తెలుసుకోవాలి ఆ సంగతి ఆమె కూడా తెలుసుకోవాలి బహుశా ఆవిడ తెలిసే ఉంటుంది ఆవిడ గర్వపడకూడదు గర్వం లేదు ఈ రకంగా ఈశ్వరుని విభూతిని సర్వత్రా దర్శించటం అనేది అది ఒక విజ్ఞానము అది ఒక శ్రవణం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి ఒక వివేకము విజ్ఞానము చాలా ముఖ్యమైన వీళ్ళకంటిన్యూ మళ్ళీ వారం శని అది రెండు క్లాసులు ఉంటాయి వీళ్ళ కంటిన్యూ ఓం పూర్ణముదూర్ నముదం పూర్ణ పూర్ణముదే పూర్ణశ్చ పూర్ణమ